చూడ మేస ప్రభావ రామ్ దేవ ఈ దేవి ఆకులేదేవా అక్కడి వయసులో మా పాప మా షాప రోగ దర్శనం మా చడోతరం భరించి మాకు చిన్న శిక్ష మేర్పొంది అలా మూడు గంటలు వేసి మాకు జీవించిన దీవానికి శ్రోతం చేస్తాను కృపణ జ్ఞాపనం చేస్తా ప్రేమ దిగిరండి మీ ఆత్మ ద్వారా సంచరించండి సైతం దగ్గర గర్జించండి నా దీవానికి శ్రోతం మళ్ళీ ఈ దినం మాకు ఇచ్చిన శోతం ఈ దినం మీ పరిశుద్ధతో నాకు నీతి జ్ఞానంతో నింపని అలాగే ఈ దినం మీ జ్ఞానం నీ వాక్యం లేదు గణేశ్వర సహాయం చేయానికి శ్రోతం కేసు ప్రభానికి శ్రోతం చేసాం అలాగే కర్మ చూపిచ్చండి నా దీవానికి శ్రోతం అలాగే భయంకర దినో రాలోనూ నా దీవాన్ని శృతం అలాగే రాని బిడని నడిపి ఆత్మల భారం కలిగి ప్రాధి అలాగే అమ్మ ఇష్టం కిలో చూపించండి ఒకరి సాయించని పాటధర వాక్యం నడిపి ఆత్మ కుమించి పరిశుభాత్మ నడిపి సహాయించని ఆటయాన్ని కాల్చి నా దీవ మీరే మాకు నడిపించి ఆమెన్ ఆమెన్ పాట పాడాల నావికా నడిపించు దీవ మార్గమునకు నానవను మళ్ళించు నావికా నడిపించు దీవ మార్గమునకు నావను మళ్ళించు నమ్మిక గల మంచి కాపరీ సయ్యాని వేన గొప్ప కాపరి నమ్మిక గల మంచి కాపరి నా గొప్ప కాపరి నావికా నడిపించు జీవ మార్గం అనుకున్నా నావను మళ్ళించు జీవ మార్గం ఎరుగక నేనుండగా పెనుగాలు నేను తల్లడిల్లగా జీవ మార్గమెరుగక నేనుండగా పెనుగాలుతూ నేను తల్లడిల్లగా రక్ష మెరుగక నీ సత్య మెరుగక రక్ష నెరుగక నీ సత్య మెరుగక కష్టడు నై నేనుండగా భయము తీర్చి బలపరచితి స్తుడునై నేనుండగా వయము తీర్చి బలపరచితి ఆ నావికా నడిపించు జీవ మార్గమునకు నావను మల్లించు నావికా నడిపించు జీవ మార్గమునకు నావను మళ్ళించు నానా వలయేశూని ఉండగా నన్నెవరు ఆపనే లేరుగా నానా వలయేశూని ఉండగా నన్నెవరు తాకనే లేరుగా తుడిగాలు పెను తుఫానులేగాలు పెను తుఫానులే నావను తాకలేవుగా ఏ నాతో ఉండగా నావను తాకలేవుగా ఏ నాతో ఉండగా ఆ వి కా నడిపించు జీవ మార్గమునకు నావను మళ్ళించు నా నడిపించు జీవ మార్గమునకు నావను మళ్ళించు నమ్మిక మంచి కాపరి నా ఏసయ్యా నీవేనా గొప్ప కాపరి నమ్మిక మంచి కాపరి గొప్ప కాపరి నావికా నడిపించు జీవ మార్గమునకు నానావను మళ్ళించు నావికా నడిపించు జీవ మార్గమునకు నానవను మళ్ళించు హలో సార్ ప్రియక ప్రియం అదే ఇక మన వైరస్ బాధితుల గురించి సంఘాల గురించి మంతా నీకే సోత్రాలు నీకే హండే చెడు కాక నాద భూమికి ఆకర్షణ బలమైన నామం శక్తిగల నామం వేసిన ఒకటి ప్రార్థించుప్రభా నాదం చేసిన ఈ వైరస్ ప్రభా అందరికి స్వచ్ఛపర్చని గదించడి నా దేవానికి స్వస్థపరిచి యోగం నుండి ఎవరికి వచ్చింది అలాగే మీరు తాకండి అలాగే ఆ వైరస్ ని విడిపించి ముఖ్యమైన వాళ్ళు కలబడి మీరు ఆత్మ మీద ఆ గుడ్డి సైతాన్ని గదించండి వాళ్ళందరినీ తిరగాల మన మనసు రావాలి శుప్రభ కార్యం ఇంతమంది వైరస్ వచ్చింది వాళ్ళవి కాగా కుటుంబం మారాలా ఆక్రహించని శుప్రభ వాళ్ళ ఆత్మలు తెరవండి వాళ్ళ ఆలోచనలు దాని ఎవరానికి ఆలోచనలు దేవుడు నువ్వే అనుకోవాలి దేవుడు లేని శుప్రభ వాళ్ళ అస్వస్థపరచని హాస్పిటల్ డాక్టర్లు కఠిన ఉదయం తొలగించింది తక్కువ పైసలు తీసుకోవాలా ఉన్న ప్రభావి నీతిగా న్యాయంగా నడుకోవాలా డాక్టర్స్ మారాలా నర్స్ ముట్టని తాకండి వాళ్ళకి మంచి పని చేయాలా అగ్ని కనిచేయని అలాది ఎలా దీవానికి ఎటు చేత రాకుండా స్నాయించేని నా దీవానికి శోధం చేస్తాం అలాది దేశంలో ప్రభావ అలాది ఎలా శుద్ధం చేస్తాం మనకన్నా ఎస్ ప్రభావ ఎంతో మనకు ఉద్యోగం లేదు ఉద్యోగం కావాలా వాళ్ళకు ఉద్యోగం దయచేయని మన ఇంకా తిరిగి ప్రభా ఎవరు పైసలుగా పైసలు రావాలా అలదియ నాది ఆ సంఘాల నుంచి మేము మొరపెడుతుభ తల్లి సంఘం బ్యాబ్జీ సంఘం రకరకాల సంఘాలు ఉన్నాయి రకరకాల బోధనలు ఉన్నాయి మా దేశంలో ఆ ప్రతి యొక్క బోధన ప్రభాత మరాఠీ ప్రతి బోధన మీ జ్ఞాపకం వాళ్ళ మీ ఆత్మ కు ఆత్మ తెలియండి అందరి ప్రభా సరస్వత్వం రావాలా అలదియ నాది ఆత్మలు తెలియాలా ఆ పోస బోధనలు రావాలా అందరి సత్వం రావాలా పడిపోయిన సేవలు లేవనెత్తండి కఠిన తొలగించి అవద్ధ సత్యం గెలవాలి అందరి సత్యంలో రావాలా ప్రతి పాత్ర ప్రతి సేవకులతో మాట్లాడి హలది ఊరు ఊరు సేవ జరిగించమని స్వామిని ఆమె సరే ప్రార్థన చేస్తాం సోదరం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సరశక్తి సంప్రద తెలుగు దేవ మహిమేశ్వరి తెలుగు తండ్రి కృపతులు శ్రోదం అయిన గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో ప్రభావ మమ్మల్ని సురుషితంగా కాపాడైన మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకున్న మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారైన దివారత్తులు మమ్మల్ని కాచి కాపాడిన దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం గల తండ్రి నీకే స్థుతులు స్థోత్రమైన గొప్ప దేవ ఈభి ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజ్జీలుగా నిలబెట్టుకున్నారైన దివారత్ కాచి కాపాడు దేవుడు సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఈశ్వరం నీకే కలుగులు కాక నా ప్రభా నా దేవ నీకే స్థులు సోత్రమైన ఆ కలవరిశిలోనైనా మా పాపములను శాపములను రోగములను వ్యస్తలను భరించినైనా మాకు బదులుగా ప్రభావ మీరు మరణించిన మమ్మల్ని రక్షించుకున్నారైనా ఆపక జీవితం నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చినయన మీకు పరిశుధాత్మ అభిషేకం అనుగరించిన కృప వరాల్ మాకు అనుగ్రహించినారు ఆత్మ ఫలాత్మక అనుగరించినారు ప్రభావ మీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు పరిశుధి జనంగా మమ్మల్ని మార్చుకున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు వందాలు ప్రభా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్నాం ప్రభావ కృపల్ దినానికి మీకు నూతనమైన కృపర్మ కనుగరించినారు ప్రభా భోదేవానికి వందలు చెల్లిస్తాం మీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్నాం మీకు నూతన అభిషేకం అనుగరించండి మీకు మీటింగ్ అంతట్లు మీరు మహిమం అందిస్తు పాటల దర్వాడమని ప్రార్థిస్తాం పరిశుభాత్మకార్యం జరిగించండి ప్రభావ అది విశేషంగా ప్రవ్వనైనా ఒక వైరస్ బాధితులు ప్రార్థిష్టమైన ప్రతి ఒక్క బెడ మీరు తాకండి ప్రవ్వా స్వస్థ పచ్చమ ప్రార్థిష్టమైన గొప్ప నా తల్లి నా ఇష్టయానికి ఎంతో మంది ప్రభావ వైరస్ తని ప్రవ్వ వాళ్ళ కుటుంబాలను కూడా మీరు ఆదరించండి బల పచ్చమని ఆ కుటుంబాలకు రక్షణ మార్గం దేండి ఇంకా ఎంతో అయితే ప్రభావ హాస్పిటల్స్ లో ప్రభావ ట్రీట్మెంట్ నడుస్తుందో ప్రభావ ప్రతి ఒక్క బెడ ప్రతి బిడ్డ మీరు స్వస్థ పచ్చమని ప్రార్థిస్తాను ఒక వైరస్ మీరు గర్ధించండి ప్రవ్వా స్వస్వతం మీ నుండి రావాలా ప్రభావ మనుషులంతా వ్యాక్సిన్ కోసం ప్రయాసపడుతున్నారైనా ఓ ప్రభా దాని వల్ల ఏంటంటే లాభం ఉండదు ప్రభావ మనిషికి ఎంతో హానికరం చేస్తారు ప్రభా ఆయన ఇస్తూ ప్రభులకు జ్ఞానం ఏమైనా గొప్ప దైవం స్వస్వత మీ నుండి రావాలా ప్రభా స్వస్థపచ్చి యోహోవాన్ని నేనని మీరు వాగ్దానం చేసిన ఆయన సంఘం ఈ రోజు ప్రభావ వాగ్దానం పక్కన పెట్టి ప్రభావ కొరకు ఎదురు చూస్తుంది దేనికోసమే ప్రయాసపడుతుంది ప్రభావ వాళ్ళకు మీకు దైవికమైన జ్ఞానం గురించి ప్రాధిష్టమైన ప్రతి బిడని మీద ప్రభావ స్వస్థపత్యం ప్రవ స్వస్థపత్య దేవుడు మీరు మీ వైపు చూడాల ప్రతి హృదయాలు ప్రవ్వా ఆ రీతిగా బిడలు మీరు ఆకర్షించుకుని ప్రభావ రక్షించుకోండి కృప చూపించమని ప్రాదిష్టం అయిన కృప వెంబడి కృపను మీరు అనుగ్రహిస్తానికి ఇది కృపకాలం ప్రవ ప్రతి ఒక్కరు ప్రభ కృపలోనికి రావాల ప్రవ్వా బిడ ప్రతి ఒక్క రక్షణ మార్గంలోకి రావాల ఏసుక్రీస్తు నామల ప్రవ్వా అయినా ఏసు ఆకాశ భూమి ఏ నామలో రక్షణ కేవలం ఏసుక్రీస్తు నామే రక్షణ ఉంది సమస్తం ఆ నామంలోనే సాధ్యం ప్రవ్వా అనే సత్యం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల ప్రతి సంఘం తెలుసుకోవాలా సత్యను ప్రకటించాల ప్రవ అనేకులు ప్రభా శిష్యులుగా చేయాల ప్రభా అంటే సేవలో నడిపించిన ప్రతి సంఘాన్ని సర్వ సత్యం నడిపించాడు అబద్ధ బోధ నుంచి మతపరమైన జీవితం నుంచి సత్యం గ్రహించి ప్రవ ఇంటి ఆదిష్టమైన అంధకారతి చీక శక్తిని ఏదిస్తూ అల ప్రతి ఒక్క జీవితాలలో ప్రభావం జరిగించ పరిస్థితి మెరుగుపరచంతో ప్రార్థిస్తాం ప్రార్థిస్తున్నాయి నా దేవ మీరు గొప్ప విజయమైన గురించి మేము ప్రార్థిస్తున్నాం భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ అయినా ఇంకా భయంకరమైన రోగాలు ఈ మనుషులు తెగులు ఈ రోగంలో రాకపోతాయి అయినా కానీ ప్రభావ ఎందుకంటే మీ రక్తం మా మీద మీ కాపుదలలో మేము ఉన్నాం కనుక మేము భయపడం ప్రభావ నీకులు ప్రభావ తన ఉగ్రత నుంచి వాళ్ళు కాపాడబడాల ప్రభావ ప్రభా ఉగ్రత మా మధ్యనే ఉందని మీరు మాతో మాట్లాడారు ప్రభావ అయినా ఇస్తుంది ఇంకా పోలేదు ప్రభావ నేను రోషం కల నీరు ప్రభావ నేను కూడా రోషం కలిగి పౌరుషం కలిగి తను పరిశుద్ధంగా జీవించాలి యథార్థంగా జీవించాలా నీ నీతిని అనుసరించి మేము నడుచుకోవాలా ప్రతి దశలోనైనా పరిశుద్ధులకు తల్లి ఓ ప్రభావ ప్రతి దశలు నేను మహమపరిచే వాళ్ళగా ఉండాలా మరి విశేషంగా మీ నీతి శక్తిని ప్రకటించాల అనేకులకి ఓ ప్రభా ఉగ్రత నుంచి వాళ్ళందరూ కాపాడబడాల ప్రభావ ఎంతో మంది ఉగ్రతలోని పొరలో రాబోతున్న ప్రభావ అయినా ఇస్తు ప్రభా ప్రకటించాల ప్రభా మనుషులకు అనేకుల్ని మీ రక్షణ కొరకు ప్రభుల్ని సిద్ధపరచాలా ప్రభా అనే రక్షణ నడిపించాలా అవగ్రతలు తప్పించుకోవాల ప్రభావ మనుషులైనా ఓ ప్రభా ఏ రీతిగా ప్రభావం ప్రకటించాల రేవ మీరే మాకు మార్గం చూపించి నడిపించమంటారు మీ కొరకు మేము కనిపెట్టుకున్న ప్రభు మిమ్మల్ని నడిపించండి ఆయన ఇసు ప్రభా భయంకరమైన దినాలు మా విశ్వాసాన్ని కాపాడుకోవాల ప్రభావ పరిశుద్ధి మీద మీకు పరిచయం మేము ముందుకు సాగు తీసుకొని పోవాల అనేక ప్రాంతాల లోపే వాక్యం ప్రకటించాలా ప్రభావ రోగుల గురించి ప్రార్థించాలా ప్రభు రోగుని త్వరతపరచమన్నారు ప్రభావ ఆయన మీరు చేసిన ప్రతిది మీరు మాకు అనుగ్రహించినారు ఈ లోకంలో వెళ్ళేటప్పుడు ప్రభావ అది మీరు చేయాలని మా పనులు మీరు మాకు అప్పచెప్పినారు ప్రభావ ప్రతి పనులు మేము నిమగ్నం కావాలా ప్రభావ ఆయన మేము మీ యొక్క కట్టబడి ప్రభావా జీవితాలు మీరు కట్టుకోవాలి ప్రభావ అన్ని కూడా పునాది మీద కట్టబడలాగా మేము నడిపించాలా రక్షమార్కైనా అంటే బిడ్డలు మనం తయారు చక్కగా కట్టిన గోడలాగా మేము ఉండాలా ప్రభా పరిశుద్ధులకు తండ్రి నీకు వందలు నీ కొలతకు తగినట్లు మేము ఉండాలా ప్రభావ ఆ కొలతలో నీకు మేము తీసుకొని రావాలా ప్రభా పునాదివేదికనైనా గొప్ప దేవ ఇసు ప్రభావ ప్రభా శిల్పకారులుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ ఓ ప్రభా తిసు మేము మంచి పనివారుగా మమ్మల్ని తాజ్యమని ప్రాధిస్తామైనా లలిజ గొప్ప దేవ మీరే మాకు సహాయకులు నడిపించండి సాయనబి త్వరగా మీ నడిపించండి అయినా ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రభావ పశుద్ధులకు తండ్రి నిఖి వందాలనిసరావు అనే కుటుంబాలు కూడా మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తాం చిత్రాలు మీరు గొప్ప గొప్ప కార్యం జరిగించండి ఆయన ఈస్సు తండ్రి ఈస్సు ప్రభా అది ఎఫరై కుటుంబం కుటుంబానికి ఆదరణ సమాధానం దేవుంది ప్రభావ కుటుంబంతో సరస్వత్ని నడిపించండి ప్రభావ ఆయన రక్షణ ప్రాణాలకు మీకు చివరి వరకు జీవించాల మీరు అభిషక్తి మీ సేవలో వాడుకొని మనసు కుటుంబం నుంచి ప్రార్థిస్తాం ఆయన ఇసు ప్రభావ కూడా మీ ఓదార్కు దాని మీ ఆదరణ దేయండి ప్రభావ మీ సమాధానం దేయండి ప్రవ్వా మీకు రోషం కలిగి జీవించి బిడలు తయారు చేయని ప్రవ్వా నీతి శక్తిని ప్రకటించాలీకు ప్రవ్వా అయినా మీరే సహాయపడమని ప్రాథమిక ప్రతి అవసరాలకు మీరు తీర్చండి ప్రతి చీకటి త్వర అందక శక్తిని ఏదిస్తాను కుటుంబాన్ని విడిచిపెట్టుకోమని ఏ సేకరిస్తామని అర్థం సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాయి సీకరిస్తున్నాం నామో నా కుటుంబానికి విడుదల కల్పించినైనా కృప చూపించిన బిడ్డలు మీకు ఎదుగులాగానే సహాయపడండి ఆత్మీయ అంచులంచులుగా మీరు ఎదుగులని సాయపడమని ప్రార్థిస్తాం ప్రతి అవసరం మీ మైములో తీర్చిను ప్రవ్వాని ప్రవ సిద్ధపడాలా అనే కుదపరచాలా ప్రతి సేవ జీవితం అందరూ నడిపించి గ్రూప్ ప్రతి బ్రదర్ సార్ అందరు దీవించి ఆస్వాదించి ప్రవ్వా ఆయన చెప్పబడి వాకింగ్ మాట్లాడి పరిశోధాత్మక జరిగించి ఈ నామాన్ని మైమి తెచ్చుకో మోళ్ళందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రానున్న ఈసుక్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించిన నామ తండ్రి ఆ మెయిన్ జస్ట్ ఒక రిఫ్లెక్షన్ వాక్యంలో జ్యూటరాన చాప్టర్ థర్టీ ఎయిత్ ఫిఫ్టీన్ ట్వంటీ రియాక్ట్ ఎవరైనా రియాక్టర్ కావచ్చు వాక్యంలో ద్వితీయోపదేశ కాండము ఇంగ్లీష్ లో ఓపెన్ చేసిన తెలుగులో కూడా చూస్తాను నేనైతే ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పదిహేను ఇరవై ఇది వెరీ లాంగ్ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూస్ గా స్టడీ చేస్తున్నాయి ఇది ఓన్లీ ద్వితీయోపదేశాండము పదిహేను ఇరవై ఓపెన్ చేసుకుంటున్నా ద్వితీయోపదేశము ముప్పై అధ్యాయము పదిహేను నేను చదువుతాను కొన్ని వచ్చినా కొంత మీరు కూడా కావాలంటే మీరు కాంట్రిబ్యూట్ చేయండి తీసుకురాడు నేను ఈవమ్మను మేలును మరణము నేడును మీ ఎగుతా ఉంచి మన ప్రభుత్వ వెరీ క్లాసిక్ వాక్యం అన్నట్టు మన ప్రభు ఎప్పుడు ద్వితీయోపదేశాన గురించి మాట్లాడేవాడు ఈ లోకంలో ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఓల్డ్ ఫెస్టిమెంట్ లో ఈకి దేవుడికి హెచ్చరికలాగా రాసినట్టు దాన్ని జాగ్రత్తగా మీరు నేను నేను జీవంతో విస్తరించినట్లుగా నీకు ఏదైనా విహోవాన్ని ప్రేమించి ఆయన మార్గం మీద దంచుకుని ఆయన ఆచరించను ఆచరించమని నేను నేను నీకు ఆగ్ను అట్లా చేసినలా నీవు స్వాధీన పరిశ్రమ తో ప్రవేశించే ఉద్దేశం నిలిహో వారిని ఆశీర్దించను తర్వాత పదిహేడు వర్షం నుంచి నువ్వు తిరిగి వెళ్ళిపోతే నీకు ఎక్కువ డిస్ట్రక్షన్ అవుతుంది అనేది అక్కడ చెప్పబోడి కానీ ఆశ్చర్యం అయితే ఇంగ్లీష్ లో చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనేది ఇది ఐ సెట్ బిఫోర్ యూ టుడే లైఫ్ అండ్ ప్రాస్పెరిటీ డెత్ అండ్ డిస్ట్రక్షన్ అన్నాడు లైఫ్ అండ్ ప్రాస్పెరిటీ ప్రాస్పరిటీ అంటే ఆశీర్వాదంకి అట్లా లేక ప్రకృతి సహజంగా ఈ లోకంలో ఆశీర్వాదం ఆశీర్వాదం యొక్క పరిణామం అంటుంది కదా బెనిఫిట్ ప్రాస్పెరిటీ ప్రాస్పెరిటీ చూసి దేవుడు ఖచ్చితంగా దేవుడి పెద్ద పాఠం ద్వారా ఒకసే బిఫోర్ యూ టుడే లైఫ్ అండ్ ట్రాస్పర్టీ అయితే నేను ఒకటి ఒక డిస్టర్బింగ్ ఏంటంటే ఆల్రెడీ జీవిస్తున్న జీవం వలన ప్రజలకి ఈ విషయాన్ని మాట్లాడుతారు మనం అంతా సజీవంగా ఉన్నాము నిలబడినప్పుడు దేవుడు ఈ వాటిని జీవంటే సజీవులుగా ఉన్న వారికి చెప్తుంది ఏంటంటే మీద నేను జీవాన్ని పెట్టినా అంటున్నాడు అంటే ప్రతి జీవుల వారి ఎదుట లైఫ్ పెట్టుకున్నాడు అంటే ఎక్కడ అర్థం చేసుకుంటాం అని అదొకటి కొంచెం డిస్టర్బింగ్ థాట్ మరణాన్ని కూడా పెట్టినా అంటున్నాడు తెలుగులో ఐ సెట్ బి ఫ్రీ టుడే లైఫ్ అండ్ డెత్ అంటే లైఫ్ అండ్ ప్రాస్పరిసీ ఒక అంశము డెత్ అండ్ డిస్ట్రాక్షన్ ఇంకో ఇది పాత నిబంధనలో చెప్పబడ్డ వాక్యం కృత నిబంధనలో కాదు కాబట్టి ఎవరైనా రియాక్ట్ కావచ్చు లైఫ్ బిఫోర్ లివింగ్ డెత్ బిఫోర్ లివింగ్ అంటే జీవించున్న వాడు ఎదుట జీవాన్ని పెడుతున్నాడు జీవించుకున్నవాడిని ఎదుట మరణాన్ని పెడుతున్నాడు సరే లైఫ్ బ్రతికినవాడు లైఫ్ పొందుకోవాలా పొందుకున్న ప్రాస్పెరిట్ అనే పాయింట్ అది లేకపోతే బ్రతికిన వాడు మరణాన్ని పొందుకుంటాడు దాని తర్వాత వాటికి శాతం తీసుకుంటాడు నాశనం ప్రతిబీ నేను తీర్థం చేసుకుంటాం ఎన్ని బడికి ఎంత మీరెవరవచ్చు అందరూ కూడా ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలి కాంట్రిబ్యూట్ చేయొచ్చు జీవిస్తున్న వారి ఎదుట జీవాన్ని పెట్టినా అంటున్నాడు దాని తర్వాత జీవిస్తున్న వారిని ఎదుట మరణాన్ని పెట్టినా అంటాడు అంటే ఆల్రెడీ మనం జీవిస్తున్నాము మీ ఎదుట జీవాన్ని పెట్టినా అంటున్నాడు సార్ అది ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం న్యూ టెస్టిమేట్ టైంలో బట్ అది చెప్పబడింది ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో టెస్టిమేట్ టైంలో కూడా ఇట్నా సార్ దెర్ఆర్ సర్సం థింగ్స్ ఆర్ వెరీ స్ట్రీట్ అండ్ విచార్ సర్సం థింగ్స్ మరమంగా ఉంటున్నాయి మరణము జీవము మరణం అంటే ఇట్స్ అబౌట్ మూడు జీవము మేలు మేలును మరణమును కీడులు ఫోర్నే అక్కడ ఫోర్ పాయింట్ పాయింట్ ఏంటంటే జీవము జీవం పొందుకుంటేనే మేలు మేలు వస్తుంది మరణము పొందుకుంటే నష్టం అంటున్నాడు నష్టం ఇంగ్లీష్ లెసన్ లైఫ్ అండ్ ప్రాపరిటీ అన్నాడు రెడ్ అండ్ డిస్ట్రాక్షన్ అంటాడు చాలా తేడా ఉన్నాయి అన్నట్టు అయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో వాళ్ళకి రక్షణ అనే భాగ్యాన్ని అక్కడ కల్పించలేదు ఎందుకంటే అక్కడ ఏమో వాళ్ళ పాపం కప్పిపుచ్చినట్లుగా దొరపిల్ల రక్తం వాళ్ళ పాపాలను కప్పిపుచ్చు అంతేగాని వాళ్ళకి విమోచనం లేదు అది ఏం కాలంలో విమోచనం అంటే మనం రాష్ట్ర పత్రిక నాలుగో జన్లు చూసుకుంటారు నిన్న ఈవినింగ్ చూస్తాం పోయి వారిని విమోచిస్తున్నారు చనిపోయినవారు రక్షణ ఈ ఉదయం నేను మీ వరకు చనిపోయినా అనేసి ఆయన తన చేతులను చూపించినప్పుడు అది స్వీకరించిన వాడే బయటకు రాగలడు విమర్శన కోల్డ్ ఫెస్టివెంట్ అంతా వాళ్ళు ఆ వారి పాపంలో కప్పిపుచ్చినదే గాని వారికి విమర్శన లేదు రక్షణ మార్గం లేదు వారికి అటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు మీరు ఆల్రెడీ జీవిస్తున్నారు అయినా కానీ మీ దీవని పెట్టినట్టున్నాడు కోల్డ్ ఫెస్టివెంట్ తో అనేది కేవలము శాలిరేజీ కి సంబంధించిందా ఇంకేమైనా ఉందా అనేది నాకు ఒక డౌట్ వచ్చింది అరవింద్ అనేది అవునన్న కరెక్టే ఇది ఈ ఎపిసోడా పత్రిక మనం చూసిన వాక్యము నిన్న సాయంత్రము అంటే అది ఆ వాక్యము భవిష్యత్ నాకు తెలిసి అది అట్లా ఎవరు అర్థం చేస్తా అన్నట్టు ఇప్పుడు ఆయన భూమి భూమి కిందికి పోయి ఆయన రక్తం తీసుకెళ్లి వెళ్ళినప్పుడు వాళ్ళకి రెండు దిక్కలు కనిపిస్తా పేరు కూడా జ్ఞాపం చేస్తాడు ఆ వాక్యము కానీ అది చాలా మంది చరగా చరగా తీసుకోండి చర్య తీసుకో అయితే చాలా రోజుల ఒక ఒక ఒక సందేహం ఉండేది ఒక అంటే ఇది ఈ వాక్యం నాకు అర్థం కాలం ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ వాక్యం తీసినాక నాకు క్లారిటీ అంటే అర్థమవుతుంది అంటే ఆయన ఎందుకు పోయిన కిందికి అన్నప్పుడు అర్థం కాలే అంటే ప్రభు చనిపోక ముందు ఆయన చనిపోక ముందు ఎంతమంది అయితే ఓల్డ్ టెస్ట్ మట్లో చనిపోయిందో వాళ్ళందరి కోసం వెళ్ళిండు అనేది ఇప్పుడు ఈ వాక్యను బట్టి అది అది కన్ఫామ్ గా అది అర్థమైపోయిందని అది అంటే ఇది సహజంగా బహుశా అది అట్లా ఎవరు చెప్పరు ఆయన చరణ్ చెరకుని పోయి మంచి యువులు తీసుకొని బహుమానాలు తీసుకొని ఇచ్చినని నాకు తెలిసి ఏ నేను అది అంటే అది నేను భవిష్యత్ చెప్పేమో తెలియదు కానీ ఇంత డీటెయిల్ గా దీనికి ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ కి ఆ వాక్యానికి సంబంధం ఉంది అనేది ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి చూస్తేనే దానికి అర్థమవుతుంది అని అది అంటే దాని వే దాని యొక్క మార్గం లేదనేది క్లియర్ గా ఉంది అన్నట్టు ఇంకా డౌట్ ఫుల్ లేదన్నట్టు చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు పాత చాలా మంది చదిపోయారు కదా మరి వాళ్ళ సంగతి ఏంటనే ఒక ప్రశ్న ఉంటుంది ఈ రోజు కూడా చాలా మందికి ఉండదు ఆ ప్రశ్న కానీ అది ఎట్లా రివ్యూ కావాలనేది తెలియదు అనకు కానీ ఈ వాక్యం బట్టి చూస్తే అది ఖచ్చితంగా ఆయన ఎంత కృపగల దేవుడు అనేది అక్కడ ఎంత మళ్ళా దేవుడిది వాళ్ళకి తిరిగి ఒక అవకాశం ఇస్తారు చనిపోయిన వాళ్ళ గురించి పాత నిమ్మ కాలంలో ఏట పాపం జాపకానికి వస్తుంది అది ఒట్టి కప్పుపిచ్చిందే గానీ పూర్తిగా అది పాపం పోలేదు కానీ మన ప్రభుత్వం చనిపోయిన తర్వాతనే దానికి వాళ్ళందరికీ అది స్వీకరిస్తే నీకు రక్షణ అనేది అది చాలా ఆయన కృప ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో ఈ వాక్యని బట్టి ఆయన అర్థమవుతున్నారట ఆయన ఆయన ఆయన ఎంత గొప్ప ఎంత ప్రేమ గల దేవుడు ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఆ వాక్యను బట్టి చూస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆయన నా జీవము ఆయన పెట్టినా కానీ దాన్ని స్వీకరించలేని స్థితిలో ఉన్నారు అంటే దాని అర్థం తెలియక దాని యొక్క విధానం ఆయన ప్రేమ తెలియక కానీ అది ఒకదానికి ఇమిడి ఉందంటే పాతని మన కాలం ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ రెండు ఎందుకు ఇమిడి ఉందంటే చాలా మంది అంటారు ఓల్డ్ టెస్ట్మెంట్ మనకు అవసరం లేదు మనకి ఆ దేవుడు ధర్మశాస్త్రాలు చెప్పి చెప్తా ఉంటారు చాలా మంది కానీ అది రాంగ్ అన్నట్టు అది అది వాక్యం రాంగ్ ఎట్లా రాంగ్ అన్నట్టు పౌలు చెప్తాడు అక్కడ గల్దాచంటే ధర్మశిస్త ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడుగా ప్రభు యుద్ధం నడిపించిందని ఉంది క్లియర్ గా చెప్తారు పౌలు అక్కడ వాక్యం ఆ గల్ది రాచిన అంటే విశ్వాసం వెల్లడి కాకమును మనం అక్కడ ఉన్నాము విశ్వాసం వెల్లడైంది కాబట్టి విశ్వాసం దగ్గర ధర్మశాస్త్రం హెల్ప్ఫుల్ గా అయింది అక్కడ చెప్తాడు ఆయన అంటే ధర్మశాస్త్రం దేవుని ఓల్ టెస్ట్ మంచి చాలా ఇంపార్టెంట్ అవి దీని ఆ విశ్వాసానికి దారి చూపిస్తాయి మన ప్రభు ద్వారా ఈ వాక్యం ప్రకారంగా అర్థమవుతుంది తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ రక్షణ మార్గంలోకి ఎట్లా అని ఎందుకు ఆ రెండు వాక్యం చాలా ఈ రోజు చాలా రోజులకి అట్లా కానీ ఈ వాక్యం తీసుకునే ఎక్కడ దొరికింది అంటే ఇప్పుడు అర్థమవుతుంది అది అది దేవుని ప్రేమ ఎంత గొప్ప ఖచ్చితంగా ఇప్పుడు అంత ఈజీ కాదు ఇది ఖచ్చితంగా ఆల్రెడీ సజీవ్ ఉన్న వారి ఎదుట జీవాన్ని పెట్టినప్పుడు అన్నమాట అది కరెక్టే అల్టిమేట్లీవం అనేది ఇంపార్టెంట్ పాయింట్ కరెక్టే కానీ ఈ లోకంలో అతను ఏమంటాడు లైఫ్ ప్రాసెస్ ఏమో మెయిన్ అందుకని ఇప్పుడు ఉదాహరణకి మనం పదవా వ్యూహాను తర్వాత పదవా అధ్యయనం తీసినప్పుడు చాలా ఇంపార్టెంట్ వాటి మనం మన తెలుగు ఎప్పుడు రెగ్యులర్ గా వాడుకుంటామేంటే పదవ అధ్యయనం వ్యూహాన్ తర్వాత పదవ అధ్యాయము పదవచనంలో దొంగ దొంగతనం హత్యగా రోల్స్ అనేది టైపు రోల్ దొంగ దొంగతనం ను హత్యగా రాసు కాబట్టి ఆటకు కానీ మరి దేనికి రాదంటే ఊరే అని చెప్పుకున్నాడు భక్తుడు చేస్తా అయితే బుర్రలకు జీవము కలుగుతాదు ఇది ఇప్పుడు నేను జీవం అంటే చెప్తున్నాను బొర్రలకు జీవము కలుగుతావు అదిగా మనం ఆలోచిస్తున్నాడు రక్షణ పోయిన వారికి కూడా ఆల్రెడీ రక్షణ పోయినాక కూడా ఆ జీవన్ ఇస్తానంటే మరొక జ్వరలకు జీవము కలుగుతూ అంటే ఒక దశ అనేది ఒక దశ దాని తర్వాత అది సమృద్ధి అబ్బానెంట్ లైఫ్ అంటున్నారు సార్ ఇంగ్లీష్ జీవము సమృద్ధి గల జీవం అంటే ఈ లైఫ్ అనే దాంట్లో కూడా నేను చూస్తా అంటే ఫస్ట్ టైం ఉంటున్నాడు సార్ అంటే వాటికి జీవనకి మరియుగా జాగ్రత్త అంటే లెవెల్ లెవెల్ తీసుకుపోయే అది ఏంటంటే ఒక తల్లి ఒక మన తెలు ఆత్మీయ జీవితంలో కూడా ట్రాన్ ట్రాన్షన్స్ అంట ఎవరి గుంపులో వాడే ఉండిపోతారంట ట్రాన్సేషన్స్ అంటే ఏంటంటే అది తెలుసుకుంటేనే నువ్వు ఆ గుంపులు పెట్టి వస్తావు అక్కడ ఉదాహరణకి ఫస్ట్ టూ గ్రూప్స్ డెత్ని ఎన్నుకునే మనం ఇస్తాము ఎప్పుడు మన గ్రూప్ డిస్కస్ లో ఫస్ట్ టూ గ్రూప్స్ అన్యాయం చేసేవాళ్ళు అపత్ర జీవించే వాళ్ళు వాళ్ళు డెత్ని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు సాటాడతా డెస్ట్రా అయిపోతుంది కానీ లాస్ట్ గ్రూప్ ఏమో మీద పిల్లరాదాగ్రీగేట్ అంటైనా బయట అమ్మ గంట ఇక్కడ ఎవరికి ఉందండి థర్డ్ గ్రూప్ ఉందా లేక ఫోర్త్ గ్రూప్ కు ఉందా ఇచ్చే నేను అనేవి గ్రాడ్యుయేటింగ్ ంటే గ్రాడ్యుయేటింగ్ అంట అక్కడ ఆ ద్వితీయోపదేశంలో ఆద్యాన్ని పాటించినప్పుడు అంటాడు పదహారంలో ద్వితీయోపదేశం ముప్పై ఉధ్యాయము చాలా ఇంపార్టెంట్ చాప్టర్ సంవత్సరం క్రితం డీటెయిల్ గా సిక్స్టీన్త్ చూపించాను కూడా సిక్స్టీన్త్ లో పదహార వచనంలో నువ్వు బ్రతుకున్నట్లుగా అంటాడు మళ్ళా నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా పదహారు వచ్చిన నేడు జీవన్ను మేనను మనకి ఎదుట ఉంచిన నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవన యువవాన్ని ఆయన మార్గంలో నడుచుకొని ఆయన ఆజ్ఞలను తండలను విధులను ఆచరించండి మూడు పాయింట్స్ మొదటిది ఏంటంటే ఆయనను ప్రేమించాలా దాని తర్వాత ఆయన మార్గంలో ఎందుకు నడుచుకోవాలా దాని తర్వాత ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించాలా అట్లు చేసినల్లా నీవు స్వాధీన పథకం తక్కువ ప్రవేశించే దేశంలోని దేవుని యోహోవర్ ఆశీర్వించను ఇవన్నీ గ్రాడ్యుయేటింగ్ స్టెప్స్ అన్నట్టు అంటే పాయింట్ జీవాన్ని ఎట్లా మనం పొందుకుంటాం అనేది చూపిస్తున్నాడు అబౌండెంట్ లైఫ్ ఎట్లా వస్తుంది పాయింట్ నువ్వు బ్రతగాల విస్తరించాలా దాని నెక్స్ట్ లెవెల్లో ఆయన ప్రేమించడం నేర్చుకోవాలా దర్శన అనుభవం పొందినవాడు ఆయనను ప్రేమించడం నేర్చుకోవాలా దాని తర్వాత ఆయన మార్గంలోనంటే నడుచుకోవాలా ఆయన ఆజ్ఞలను కట్టడలను ఇవి అవన్నీ అన్నట్టు చాలా మంది అంటారు నేను ఏస్రో మార్గంలో ఉన్నాను అంటారు ఆయన ఆగ్ఞానం కట్టడా అది నెక్స్ట్ లెవెల్స్ అన్నట్టు లెవెల్స్ ఆఫ్ లైఫ్ అంటారు దీన్ని డిస్కషన్స్ ఇంతవరకు ఎక్కడ చూడలేదు బట్ దీన్ని నేను నర్చర్ చేసుకోవాలి అంటే గ్రాడ్యుయేటింగ్ అంటే లైఫ్ అనేది మనం ప్రభులో అబౌండెంట్ లైఫ్ ఎట్లా పొందుకోవాలా అది కేవలం చెప్పుకోవడానికేనా లేక అనుభవపూర్వకంగా తీసుకోవడా ఆత్మీయ స్థితిలోనే కానీ ఇల్లు కాతీతమైన జీవితంలో ఆయనకు మాదిరిగా జీవించడంలో కూడా అంటే ప్రభుత్వం అబౌండెంట్ లైఫ్ అంటే అబౌండెంట్ అంటే విస్తారంగా ఆర్థిక అంతస్తులు సంపాదించడం కాదు కదా అది ఓన్లీ అవుట్కమ్ బై ప్రోడక్ట్ అంటే ఈ లోకంలో ఆర్థిక అంతస్తులన్నీ ఆచరించబడ్డ వాడికి అనుసరించబడ్డ బై ప్రోడక్ట్ డైరెక్ట్ ఆచరణం కాదండి దాన్ని రాంగ్ గా మనం రిసీవ్ చేసుకుంటాం ఆచరణం ఎప్పుడైనా ఆత్మీయమైంది లైఫ్ అబండెంట్ లైఫ్ సంపూర్ణమైన జీవనం ప్రభులు రావాలంటే సంపూర్ణంగా లేని జీవం కూడా ఉంది అని చెప్తుండదు కదా డిస్కషన్స్ లో అనేది ఒక లెవెల్ నుంచి సంపూర్ణమైన లెవెల్కి ఎదగాలంటే ఎంత కాలం పట్టించు మన లైఫ్ లైఫ్ టైం కూడా కావచ్చు ఆ అపాయింటెడ్ లైఫ్ ఈ లోకప్ లో రుచి చూసినట్టకం నుంచి వెళ్ళిపో అప్పుడు ఆయన అంటాడు జన్యును అని ఆ లోకంలో అడుగు పెట్టినట్ట పదహార వచ్చి స్వాధీన పత్రూ ప్రవేశించి దేశంలో ఈ దేవత యహోవాన్ని ఆచరించడు ఇది ఇంకొకళ్ళు కూడా ఆలోచిస్తాను అంటే మీ లైఫ్ ఒక పట్టణం నుంచి ఒక పట్టణానికి ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్తా లైఫ్ అనేది కంటిన్యూస్ అనేది నేను అర్థం చెప్పుకుంటున్నాను ఈ ఒక స్థలం నుంచి ఇంకో స్థలం వెళ్తేనే మీ లైఫ్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ ఉంటుంది అనుకుంటున్నారు కదా ఆయన కొరకు వరకు మనం టాక్ గా ఉండాలంటే ఒక స్థలం ఉండలే టాక్ చూడాలంటే టు కీప్ మూవింగ్ అనే పాయింట్ అక్కడ చెప్తున్నాడు వెళ్ళిపోతుండాలా అక్కడ ఒక స్థలంలో తూడు కట్టుకుని మనం అబ్బండెంట్ లైఫ్ చూడలేదు అనేది ఉదయం నేను అర్థం చేసుకోలేదు మీతో ఇంకా పాయింట్స్ అంటే కాంట్రిబ్యూట్ చేయొచ్చు అది ద్వితీయోపదేశ పదిహేను వచ్చిన వాక్యము ఎన్నో కదా దాని గురించి డిస్కషన్ చేస్తారన్నా అదే ఇప్పుడు ఏ సూత్రం రుచిక అంటే ఆయన ఎందుకు ఆయన మరణించిన తర్వాత ఆయన ఎందుకు భూమి కింది భ్రాగంకు ఆయన రక్తం తీసుకుని పోయినంటే ఏసు ప్రభుత్వ అంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము ఖాళీ పాపాన్ని కప్పిపిచ్చింది కదా గొర్రె పిల్లల రక్తము రక్తము రావాలి వాళ్ళకి రక్షణ రావాలా కదా అదే అదే అదే పాయింట్ అదే పాయింట్ సౌండ్ అవును చెప్పండి చెప్పండి చెప్పండి మనం చేస్తా అతి ఒక్కరు బేదే అంట ఇప్పుడు సౌలరాజు ఉన్నాడు దావిద్ ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఏ బాబు ఉన్నాడు చాలా మంది ఉన్నారు కదా మన ప్రభుత్వ మనం చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా పాతని మంది భక్తులు ఉన్నారు కొంతమంది ఉన్నారు అయితే అక్కడ పాయింట్ ఏంటంటే రక్షణ అనేది అందరికి కదా వేసు ప్రభు మన అందరి కోసం మరణించింది కదా అంటే మన గురించే కాదు ఓల్డ్ టెస్ట్ న్యూ టెస్ట్మెంట్ కాదు ఓల్డ్ టెస్ట్మెంటు కానీ బిడ్డలే కదా అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఓల్డ్ టెస్ట్ ఓల్డ్ టెస్ట్ విధానంలో చూసుకున్నాం అనుకో ఆ విధానంలో చాలా మంది ప్రభుత్వ స్వీకరిస్తారు కొంతమంది ఆయన ఆయనను స్వీకరించారు అన్నట్టు కాబట్టి అవకాశం అయితే ప్రభు ఇచ్చింది కదా ఆయన కృపన ఇచ్చిండు ఎవరైతే ఆయన కుప్పని పొందుకుంటారో ఆయన వైపు తిరుగుతూ వాళ్ళకి రక్షణ లేకుంటే రక్షణ లేదన్నట్టు కాబట్టి పాత నిబంధనలో కూడా ఈ విధానము ఆయన మరణించిన తర్వాత ఆయన అక్కడ రక్తం తీసుకొని కిందికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం వాళ్ళకి ఏ పత్రికలు ఉంటుంది ఏ పత్రికలు కూడా ఉంటది కదా అంటే ఆ రక్తము ఎవరైతే స్వీకరిస్తారో ఆయన స్వీకరిస్తో వాళ్ళకే రక్షణ అన్నట్టు పాత కాలంలో కొంతమంది చనిపోతారు కదా కొందరు వాళ్ళందరికీ అన్నట్టు ఎవరైతే స్వీకరిస్తే వాళ్ళు ఆయనతో పాటు పర్వక రాజ్యం ఉంటారు అన్నట్టు అదనమాట అంటే ఇది నాకు తెలిసి ఇది ఎక్కడ నేనైతే అంటే ఇది అది నేను ఛాన్సాల్లో వాక్యం చదివినా గానీ నాకు దానికి ఇంట్రడక్షన్ నాకు దొరకలే కానీ ఈ రోజు ఈ వాక్యం దాన్ని కనెక్ట్ చేసుకుంటే అంటే వాళ్ళు కూడా రక్షణ నాకు ఒక డౌట్ఫుల్గా ఉండేది అనమాట అంటే వాళ్ళ ఏం కావాలి ప్రభు అనే పరిస్థితి ఉండే కానీ ఈ రోజుకి అది రిలీజ్ అయింది అన్నట్టు అంటే వాళ్ళకు కూడా ప్రభు ఆయన తీసుకు ఎంతో కృపగల దేవుడు ప్రేమ గల అక్కడ చెప్తున్నారు అన్నట్టు ఆయన బహుమానాలు తీసుకెళ్ళింది అంట కిందికి ఉంది వాక్యం పత్రికలో ఉంటుంది వాక్యం అది నీ దాని గురించి మాట్లా మాట్లాడొచ్చా గురించి మనోజ్ బ్రదర్ మాట్లాడండి ఓకే పర్లేదు అది ఏంటంటే మనం ఒకటి అర్థం చేసుకున్నాం ఏమంటే లైఫ్ అనేది అది కంటిన్యూస్ గా పోతా ఉంది ప్రతి దశలో మనము జీవము అనుభవిస్తూనే ఉన్నాము రుక్షిస్తూనే ఉన్నాము ఆత్మీయ స్థితిలో ప్రకృతి సహజంగా కూడా ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి న్యూ లైఫ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ కృత నిబంధనకు నూతన జీవం అంటాము మళ్ళా నూతన జీవంలో కూడా అబండెన్సీ అంటున్నారు అంటే సమృద్ధి జీవం రక్షణ పొందిన వాడికి కూడా రక్షణ పొందిన కాలం దినం మొదలుకొని వారి లైఫ్ టైమ్ అది సమృద్ధిగా పొందుకోవాలనేది అంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలనేది చెప్తున్నాడు జీవం అనేది ఒక జీవనం నుంచి ఇంకొక జీవనం కూడా ఉంది ఉదాహరణకి ఇప్పుడు మనం ఆ తీయంలో చూస్తున్నప్పుడు ఒక లైఫ్ అంటే నేను అర్థం చేస్తున్న ఆ రీతిగా ఒక స్టేజ్ నుంచి ప్రభుని రుచి చూసి ఆయన మీ జీవన రాబు ఎదగడం అనేది ఇప్పుడు ఒక్కటే స్థలంలో ఆగిపోతే పడవలో నడుస్తున్న వేసు వెంబడిస్తున్నావా లేక నీళ్ళ మీద నడుస్తున్న వేసును వెంబడిస్తున్నావా రెండు రకాల లైఫ్ ఉంది అక్కడ మన ప్రభువు నడుస్తుంది మన ప్రభుత్వం కానీ పడవలో ఉన్నది మానవుని రూపంలో ఉన్న మన ప్రభువు నీళ్ళ మీద నడుస్తుంది దైవత దైవికమైన మన అంటే ఒక అంటే ప్రతి దశలో ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి అంటే ఒక దశ నుంచి ఒక దశకి అజనతో తెలుసు ఆయననే జీవం కాబట్టి నడుచుకోవడం అంటే అది సంపూర్ణమైన జీవన సమృద్ధి గల జీవనం ఒక దినము ఆయన చూడాలంటే అటువంటి నైట్లకి మనం అడుగు పెట్టాలి అది గ్రాడ్యుయేషన్ అంటాం అంటే ఒక దశ నుంచి ఒక దశకి నేర్చుకోవాలి అబండెంట్ లైఫ్ అనుభవించాలి మనము ప్రభులు అంటే ఒక దశలో ఉంటే సరిపోదు అనేది జ్ఞాసం చేస్తున్నది అబండెంట్ లైఫ్ లో మనం మరుగుపెట్టాలి సాధారణంగా అబండెంట్ లైఫ్ అంటే ఐశ్వర్యానికి బోధించేది చూపిస్తా ఉంటుంది మనిషి కానీ అది కాదు ఉదానికి చూస్తాము ఆకాశములు మహాకాశములు ఆయన అన్నిటి మీద ఉన్నాడు ఆయన ఆ ఎక్కడ నాలుగో నేల చేసినట్టు ఆయన భూదిగంతమో పోయి నుంచి ఆకాశం అని దాటి వెళ్ళిపోవెన్సండ్ హెవెన్సన్ ఉన్నతమైన స్థితిలోకి ఎదిగింది ఇప్పుడు అటువంటి అనుభవం పోవాలనేది కూడా ఒక రీతిగా చూపిస్తుంది రీతిని పోలి నడుచుకోవడం చాలా మంది సాక్ష్యాలు చెప్తాంటారు నేను పరలోకానికి వెళ్ళొచ్చాను అని చెప్తాంటారు నేను మరణించిన అగడమైనా దేవుడు నన్ను వాపస్ పంపించేసాం ఇక్కడికి అని కొంతమంది ఆల్మోస్ట్ చనిపోయి బతికిన వాళ్ళు సాక్ష్యాలిస్తా ఉన్నట్టు మనం చూస్తాం మన కాలంలో అక్కడ ఏం చూసినావంటే చెట్లు చూసినా పువ్వులు చూసినా పిల్లలను చూసినా అంతా ఎవరైనా ఉన్నారు అంతా సంతోషంగా ఇవే చెప్తున్నారు అంటే వాళ్ళు చూసిన లైఫ్ ఒకటే దశ అదే వాళ్ళు మూడవ ఆకాశంటాడు ఉచ్చరింపం కాని విషయాలని నేను అక్కడ తిన్నాను మనుషుడు వాటిని ఉచ్చరించలేరు అంటున్నాడు మన ప్రభుత్వం మాట్లాడడానికి అన్నిటికంటే వినోద చూపులో ఉండే హెవెన్ అని కాబట్టి ఇవన్నీ గ్రాడ్యుయేట్ తీసుకున్నప్పుడు థర్డ్ హెవెన్ బుల్ ఎక్స్పెన్సింది స్పిరిచుల్ లైఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం ఎదుర్కొంటా పోగలుగుతుంది జీవితాన్ని పండ్లతో షాక్ తింటే అవన్నీ నేను ఎప్పుడు చదవలేదే ఎప్పుడు వినలేదే అందుకే బైబిల్ని అంటారు ఆ రీతిని ఎదుగుతా ఉంటాం చాలా మంది రకరకాలుగా చేస్తుంటాయి ఇంటర్ప్రిటేషన్ కేర్ఫుల్ గా సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ స్పిరిచువల్ మీనింగ్స్ సింబాలి మీనింగ్ జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించే పోయినా ముందుకు వెళ్తాను పిల్లల్లో దాని అర్థాన్ని మరియు విశేషంగా చూపించి ఆపొద్దిసరికి ఎందుకంటే నేను ఒక విధానం నేర్చుకోవాలి వారం మంత్ ధనిస్తాను ఇంకా రకరకాల రెఫరెన్సెస్ బైబుల్ పోల్చుకుంటా అప్పుడేమద్ది అంటే అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది వచ్చినాక దాన్ని ప్రాక్సెస్ చేసుకుంటాం మరోసారి ప్రాక్టెక్ చేసుకున్నాక అప్పుడే దాన్ని పోయి పేజ్ మీద పబ్లిష్ వాక్యం మాకు నేర్పాలా ఏంటి అటువంటి అబ్బండెంట్లు అయితే ప్రభుత్వం చాలా ప్రాబ్లం తీసుకుందండి ప్రభావం ప్రభుత్వం మీరు గొర్రెలకు మీ యొక్క జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన అన్నారు ప్రాబా దాన్ని అబ్బండెంట్ గా ఇవ్వడానికి సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చిన అన్నారు ప్రాబా కాబట్టి క్రైస్తవ జీవితం రక్షణ అనుభవం ఒక నుంచి ఇంకొక దశకి మీరు తీసుకెళ్తా ప్రభా పాత నిబన కాలంలో కూడా అంటే ఇక్కడ వరక్షింపబడ్డ వాళ్ళు ముఖ్యంగా ప్రవక్తల నేను ఒక దశ నుంచి ఇంకో దశకి ఒక దశ నుంచి ఇంకో దశకి మీరు తీసుకెళ్ళారు కానీ అదే రీతిగా ఇప్పుడు వయోసేపు జీవితాలు పిల్లవాడిగా ఉన్నప్పుడు చూసిన ఆత్మీయ స్థితి వేరేగుంది ఆ ఐగుప్తికి వెళ్ళినాక అక్కడ ఆయన ఆత్మీయ స్థితి వేరేగుంది పొత్తి ఫోర్ ఇంట్లో ఉన్న స్థితి వేరేగా ఉంది ఆ కారాగారంలో ఉన్న స్థితి వేరేగా ఉంది కారగారం నుంచి బయటకు వచ్చినాక స్థితి వేరేగా ఉంది గొప్ప దేశానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ లాగా ఉండే ప్రయత్న స్థితి వేరే ఉండే కాబట్టి ప్రభావ అబౌండెంట్ లైఫ్ లేక సంపూర్ణమైన జీవితం ఒక దశ నుంచి ఒక దశకి ఆత్మీయంగా ఎదిగే కొద్ది వీరు అనేకమైన విషయాలు మీ గురించి మాకు చూపిస్తున్నారు వాటిని బట్టి మీకు ఎంతో బాధనాలు ఇటువంటి ఆత్మీయత మమ్మల్ని నడిపించి మీ కొరకు సాక్షలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క లాక్ డౌన్ నుంచి బయటకు వస్తుండగా ప్రభావ ఏ రీతిగా మీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించాలా మీ యొక్క ఉగ్రత ఇంకా మా మధ్యలో ఉందని నిన్న మాట్లాడారు మీరు మాతో ఇంకా కొంతకాలం ఉంటుందన్నారు ప్రభా కేవలం మీ ప్రార్థనల ద్వారానే ఆ యొక్క ఉగ్రత చల్లారిందనేసి మీరు మాట్లాడనారు నిన్న నేను ఈ ప్రార్థనలు కంటిన్యూ చేయలాగన్నా ఎటువంటి ఆటంకాలున్నా వాటిని ఛేదించుకోవాలన్నా సాయపడమని ప్రార్థిస్తాం చేసి గమనించం చేసి భారత కూడా క్రియ నమ్మకం ఏంటండి ప్రేమించుకుంటున్నాడు నేర్పించినారుణాన్ని మీరు రావటానికి నేర్చుకోవడానికి మొత్తం అదే ఉన్నతమైనటువంటి తలంపులు ఎంత ఉన్నతమైన ఆలోచనలు కలిగినటువంటి కొన్ని ఆచరించుకుంటున్నాం అలాగే మనకు వెంకటయన్న ద్వారా దేవాలయ తలంపులపై కొన్ని ఆచరించుకుంటున్నాం వెంకటాచరించిన ప్రతిపై కొన్ని ఆచరించుకుంటున్నాం దేవాలయం ఉన్న తెలుసుకున్నాం దీంతో కృతండి శ్రేష్టండి అదే చూడేతాల్లో అధికార మంత్రం కట్టి ఆఖరించండి దర్శించండి దేవాతండి ప్రార్థిస్తుంది దేవాలు చూసుకున్నాను దేవాల్ కాలవర్షం పిష్ట వ్యక్తి వివాహా కుటుంబాలి స్థలంలో పరిస్థితి పిల్లల జీవనోత్సావల్ అయ్యా చిన్న చిన్న లావాదేవీ చేసుకుని పరికరే వాళ్ళు ఉండాలి అయ్యా అనేక కోట్ల మంది వారు అందరుగా వారిని పక్షన్ రెడ్డి పెట్టుకుంటున్నాం కూడారు కాలం పచ్చని రెడ్డి పెట్టుకుంటున్నాం తన కుటుంబాలను పిలిపించుకోలేదం రెండు కొన్ని వేసుకొని ఆకుడుతున్నాను అక్కడి నుంచి దీర్ఘాన్ని అయ్యాించే కొడు తండ్రి సమే ఆరు గు మాత్రండి మాత్రండి ఆలోచన జ్ఞాపకం చేసుకోండి కొత్త ఆయనకు సమయంలో ఉన్న రక్షణ గురించి పాదాలు పెట్టుకుంటున్నాను అయ్యాకంటే నాయకులు అధికారులు అధికారా జ్ఞాపకం తీసుకోండి కదా నమ్ముకుంటే అయ్యాగ్రహారాధన ప్రభుత్వం అధికారాన్ని ప్రత్యేక సముదాయాలను అధికారం మన కంపెన్ సంబర్ కంట్రీ ఇన్ ది కంట్రీ ఆఫ్ జపాన్ నవర్ కుంబల్ నందు కొత్త కారీ సర్వీసెస్ చేసుకునేస్ కరని కి న డెవలపర్స్ అంతస్ ని అడ్రస్ అన్నది ప్రాజెక్ట్ వన్ ఇన్ ది కంట్రీ ఫాలియెడ్ కంట్రీ యాక్టివ్ అస్ కారన్ గాని కంట్రాలెట్ కోకమన్స్ జీనాది గెవా సెలెక్టార్స్ యా నమక కంట్రీ ఎనర్జీ కేల కంట్రీ యామర్ సి ప్రక్రియాయ కదిలినో పక్షం నిరుదుకునంది బా యా సైన్స్ అండ్ యానిటెక్నికల్ కంపనెంట్స్ అండ్ అందరం కదా సహాయం చేయండి పనివారిస్తుంది సహాయం చేయండి గ్రామాల ప్రాంతాల్లో ప్రార్థిస్తున్నాయి అనేక ప్రార్థిస్తున్నా एक साल का कॉन्ट्रैक्ट है और एक साल का कॉन्ट्रैक्ट है मतलब नंबर आके सर्विस में कंटिन्यू करते जाते हैं और यहां पे एक दिन में पास होने के लिए यहां का टाइम चाहिए और यहां हम 90 दिन के अंदर के अंदर यहां कंट्रोल में सब बिलिंग करके बिलिंग नाम करके उसको कंसोलिडेट करेंगे और यहां हम 90 दिन नाम करके एक कॉपी भेज देंगे प्रशासन के लिए प्राप्त सूचना देंगे మీకు నామా సా ప్రాంతాల్లో కట్టడం ఆత్మికాన్ని వీటి అయ్యా జీవించింద <muchas> తండ్రి అలా ఆత్మహత్యలు పాదాలు పెట్టుకుంటున్నా అలా మీద పెట్టుకుంటుండే కృష్ణించండి సమయంలో తండ్రి దానికి మన విద్య దేవాళ్ళు నమ్మకం ఎక్కడ తింటే దేవామృతం కుటుంబ కుటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధాన్ని నడిపి మనకందరికి క్రూప్ లో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక వైరస్ బాధితులకి సదాకాలం తోడైనది కాక అమీన్ తెజారా <Gülüyor> <diabha>